మీరు చేయండి స్టార్టింగ్ సిస్టర్ నేనా మీరే చేయండి సిస్టర్ ప్రార్థం చేసుకున్నాం పరలోకపు తండ్రి పరిశుద్ధుడ దేవాతి దేవరాజిరాజా మహాదేవ మా ఉన్నతుడ సర్వాధికారి తండ్రి పరలోకపు దేవా వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన పరిశుద్ధుడా నీకు స్థుతి స్థుతి స్తోత్రం నాయన ప్రభు మా కొరకి లోనికి వచ్చిన తండ్రి ఎంతో గొప్ప రక్షణ ఇచ్చిన దేవానికి కోట్లాది వందనాల స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి ప్రభా ఈ దినమంతా నీ బలమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినైనా నువ్వు మీరు తోడై నీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచినందుకు నీకే వందనాల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నా ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు నాయన ప్రార్థనలో మీ దీహండి ప్రభా ఎస్ అయ్యా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మాటల ద్వారా మీరు మైం పొందండి ప్రభా పరిశుద్ధుడా నీకే స్థుతి స్తోత్రాలనైనా ప్రభా మేము దినాలు ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా ప్రభా శ్రమల దినాల్లో నా ప్రభా పరిశుద్ధుడా నీ తండ్రి మేము ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల ప్రభా నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి ఎసు ప్రభా నీకే స్థుతుల స్తోత్రాలనైనా ప్రభాని పరలోక రాజ్యానికి మమ్మల్ని పెంచుకున్నా ప్రభా గొప్ప దేవానికి వంద నాలుగు తండ్రి ప్రభా తుది వరకు నాయన మా యాత్ర ప్రభా మేము కొనసాగించాలా ప్రభా పరిశుద్ధుడా ఆటంకాలను తొలగించండి ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా ఎవరు కూడా ప్రభా వెనకపోకుండా సహాయం చేయండి ప్రభా నీలో బలపరచండి ఎస్ఐ నీలో ప్రతి కూడా స్థిరపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా పరిశుద్ధుడా నీకే దయగలతో దేనికి స్థుతులు స్తోత్రాలను ప్రతి వాక్యం ఉంటున్నా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి ప్రభా ఏ సమస్యలున్నా మీరు శాంతి సమాధానం దయచేయండి అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా ప్రభా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రార్థనకు కుడికలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి ఈ కూడా ప్రభావ మీద తోడండి మీరు మాట్లాడి నామానికి ప్రభావ మీరే ఘనత మహిమాతో పొందమని ఎస్ఐ పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి మామే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైస్ దలా సిస్టర్ మీరు పాట పడింది ప్రైస్ దలాడ్షం ప్రైజ్ దలాడ్ అందరికీ ప్రభు మహిమ పరిస్థితిలోకి వచ్చి పాట పాడుకుందాము బలమీ నదీ బుడవు బలవంతుడవు నీవు బలమైనది బుడవు బలవంతుడవు నీవు శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము శూన్యములో సమస్తమును నిరాకారములు ఆకారముము సృజి నవ నీవు సర్వసృష్టి కతవు నీవు సృజించి నా నీవు సర్వసృష్టి కర్త నీవు హల్ లోయా హోయా Alleluia, Alleluia, Alleluia, Alleluia, Alleluia. Oh, sanna hallelujah hallelujah hallelujah hallelujah hosanna hallelujah hallelujah elola elola elola alpha omega yu nityudaina devudavu al నిత్యుడై నేవుడవో నిత్య నిబంధన చేసావు నిబంధన నేర నిత్య నిబంధన చేసావు నిబంధన నేర పరచావు రేపు Mare Nidhe Udhu Nii Voh Ninnah Medu Reppu Mare Nidhe Udhu Nii Voh Hallelujah! Hallelujah! Hallelujah! Hallelujah! Hallelujah! Hallelujah! Hosanna! పైమో సేడి వాడా రక్షణ శృంగ ముని వేగా రెక్కుల పైమో సేడి వాడా రక్షణ శృంగ ముని వేగా నీ మాట నేవా మాటను నరవేర్చే దేవా నీ మాట దాచే దేవా మాటను నెరవేర్చే దేవా హయాలు ప్రభు నీవు సర్వాధికారి నీవు సకల జనులకు ప్రభు నీవు నీవే నాకు ప్రభువు నీవే నా నీవే నాకు ప్రభువు నీవే నా యజమానుడవు hallelujah hallelujah hallelujah hallelujah hosanna hallelujah hallelujah thank you sister praise the lord thank you uncle praise now mari prashula sister vaakyam share chesanu praise now sister praise all of you vaakyam lo vende mundu prarthinchukuntunna స్తోత్రం ఈసపప్రభానికి వందనరాచారు ఇసుప్రభా వాక్యంలో వేలు ఇమ్మంది ఈసపప్రభ మీరు మాతోనే మాట్లాడండి ఈసోప్రభ ఏది అబద్ధ బోధను ఏది మరి మాకు జీవితాల్లో కరెక్ట్ ఏది రాంగో మీరేం ఈసుప్రభ వాక్యం ద్వారా ఈసప్రభ మీరేమైనా మాట్లాడండి ఈసుప్రభ మా కన్నులు తెలవబడాలి ఏసోప్రభ ఏది కరెక్ట్ ఏది రాంగో మనం నేర్చుకోవాలి ఈసోప్రభ ఇంకేసప్రభ అబద్ధ బోధలో మేము నడవద్దుసుప్రభ ఇంకే ఎన్ని రహస్యాలు ఈసుప్రభ బైబుల్ ద్వారా చెప్పగలుగుతూ అన్ని మాకు చెప్పడానికి ట్రై చేయండి శుప్రభ దేవుడ ఈశ్వ్రభా గతులు బోధులు మేము నడవకుండా ఈ స్వప్రభ అన్ని సత్య మార్గంలో నడిచి నడిపించేటట్టు మాకు జ్ఞానం దయచేయమని ప్రభాని ఈశ్వక్రిస్తున్నాం అడిగి వేసుకుంటున్నాం తండ్రి ఐ ఈ రోజు మనము మనము అన్ని దగ్గర అంటే మన వరల్డ్ లోనే ఎక్కువ మంది ఫేక్ పాస్టర్స్ లేకపోతే ఫేక్ టీచింగ్స్ టీచింగ్ అనేది ఎక్కువ అంటే చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది కొంతమంది చాలా అంటే చాలా కొంతమంది దాంట్లో సత్యం చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఎవరైతే కరెక్ట్ గా ఉన్న ఉన్న ఉన్నారో వాళ్ళని హత్య చేసిస్తున్నారు లేకపోతే ఏదైనా గ్రేట్ పీపుల్ ఎవరైనా ఉండని ఏదైనా మంచి మెడిసిన్స్ తీయడానికి ప్రయత్నించినా లేకపోతే కంట్రీ గురించి ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించినా వాళ్ళు లైక్ వాళ్ళు ఎలా చనిపోతున్నారో దానికి రీజన్ ఏంటో ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎలా తెలుస్తలేదు ఏదైతే కరెక్ట్ గా ఏదైనా దేశానికి ఎవరు చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ ఆచుకే తెలియలేకుండా పోతుందంట మనము అట్లా ఎట్లా అంటే ఒక నక్లీ దైవ జనుల మధ్యలో లేకపోతే ఒక నక్లి ప్రబ ప్రపంచంలో మనం ఉన్నామంట మనకి ఏదైతే కనపడుతుందో అది ఒక్కొక్కసారి చాలా రాంగ్ అంట ఎంకోలో ఎంతో సైంటిస్ట్ అయినా కానీ ఎవరైనా ఏదైనా కానీ దైవ జనులైనా మోస్ట్లీ చాలా మంది చెప్పడానికి ట్రై చేస్తారు ఇది కాదు ఇది కరెక్ట్ అని వాళ్ళు నెక్స్ట్ అది వాళ్ళు ఉండలేరంట అలా అయిపోయిందంట జీవితంలో ఎవరు ఏమనుకున్నా కానీ ఎవరు మనము సత్యం ని బోధించాలంట ఎవరు మనసులో ఏం ఇది పెట్టుకున్నా కానీ మనమే మన మీద మన మీద క్రూరత్వం పెట్టుకున్నా కానీ మనమంటే హేట పెట్టుకున్నా కానీ మనము ఏది బోధించాలంట సత్యాన్ని బోధించాలంట ఆ కరేజ్ మనలో ఉండాలంట ఎప్పుడైనా కానీ ఆ కరేజ్ దేవుడు మనం దేవుడిని అడగాలంట ఆ కరేజ్ మనలో దయచేయమని అడగాలంట ఆ పర్సన్ని మనం గుడ్డిగా ఫాలో కావద్దంట ఆ పర్సన్ గుడ్డిగా ఫాలో కావద్దు ఇంత మంది ఉన్నారు ఆయన దగ్గర అంటే ఆ పర్సన్ కరెక్టేనేమో ఇంత మంది వస్తున్నారు ఇంత మంది ఆయన మాటలు వింటున్నారు ఆ పర్సన్ కరెక్టేనేమో ఆయన చెప్పేది కరెక్టేనేమో అని మనం కూడా మన మనలో మనం ప్రశ్నించుకోవాలా దేవుని అడగాలంట ఇది కరెక్టా రాంగ్ గా దేవుడు అవుతాను చెప్పే ఇది కరెక్టా రాంగా అని మనము తెలుసుకోవాలంట మత్య సువార్త ఏడవ అధ్యాయము పదిహేను పదహారు వర్షంలో క్లియర్ గా చెప్తాడు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త క్లియర్ గా చెప్తాడు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త అని క్లియర్ గా బి అవేర్ అని అంటుండు మనకి క్లియర్ గా జాగ్రత్త అని దేవుడు చెప్తుండు ఎవరి దగ్గర నుంచి అబద్ధ ప్రవక్తల గురించి మనము జాగ్రత్త వారు గొరెల చర్మములు వేసుకొని మీ యుద్ధకు వద్దురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళంట మన ముంగట చాలా అంటే చాలా మంచిగా యాక్ట్ చేస్తారంట మీకు ఇది నేను మోస్ట్లీ విన్నాను ఏంటంటే మీకు ఈ స్కీమ్ ఉంటది మా చర్చ్ జాయిన్ అయితే ఈ స్కీమ్ ఉంటది లేకపోతే ఈ బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ వస్తుంది అని మీకు చెప్తుంటారు మీకు లోకానుసారంగా వాళ్ళు తీసుకు వెళ్తుంటారు కానీ ఆత్మానుసారంగా ఎలా ముందుకు వెళ్ళవు నువ్వు ధైర్యం లేదా ముందుకు వెళ్ళాలో అది వాళ్ళు చెప్పారంట ఏం చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ లోకానుసారంగా జీవించడానికి ఏమేమి కావాలో వాళ్ళు అది ఆ ప్రకారంగా నువ్వు ఈ మీరు మా చర్చ్కి ఈ బెనిఫిట్ వస్తుంది ఆ బెనిఫిట్ వస్తుంది వాళ్ళు నీ ముంగట నీ నీ గురించి ఆలోచించుకుంటారు అది ఒక బిజినెస్ లాగా వాళ్ళు చేస్తుంది కానీ ఓకే ఈ ఆత్మానుసారంగా వాళ్ళు నేను ఎట్లా స్ట్రాంగ్ చేయాలా నేను ఎట్లా వాళ్ళు ఆ లోకానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నేను ఎట్లా హెచ్చించాలా నేను ఎట్లా డెవలప్ చేయాలా వాళ్ళు ఎట్లా వారు గొర్రెల జన్మము వేసుకొని మీ యొద్ధకు వద్దురు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు అంట క్రూరమైన తోడేలు లాగా ఉన్నారంట మనము జాగ్రత్తగా గమనించాలంట మెయిన్ గా మనము మీరు చెప్పే బోధ మీరు చేసే సేవ మీరు జీవించే జీవితము రేపు ఆయన తీర్పు ముందు నిలబడగలగాలి మీరు చెప్పే బోధ ఏది కరెక్టో ఏది రాంగ మనం ఎవరికైనా చెప్తే కూడా అది కరెక్టో రాంగో అని ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పాలంట మీరు చేసే సేవ దే మీరు చేసే సేవ ఎవరికి తెలగాల దేవునికి తెలగాలంట ఒక్కొక్కసారి ఏమవుతుంది వాళ్ళు మనుషులు కొంతమంది మనుషులు ఉండటనే వాళ్ళు ఆ పేషెంట్ దగ్గర అయినా ఎవరి దగ్గరైనా ఆహా ఇద్దరు ముగ్గురునైనా చూస్తున్నారు ఇద్దరు ముగ్గురు ఆహా నా ఫో ఇప్పుడు ఇది ఈ పోస్టర్ వచ్చేసి న్యూస్ పేపర్ లో లేకపోతే దీంట్లో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తారు సో అంత పర్సన్ని కలిసిన ఆ పేషెంట్ ని కలిసిన నా వల్లే ఇదేండి అని లోకానుసారంగా కాకుండా ఆ మనిషి బాగు కావాలి ఆ మనిషి బాగు అయిన తర్వాత అయినా లోకానుసారగా కాకుండా దేవునానుసారాన్ని ఎట్లా సేవ చేయాల ఎట్లా ఆయన దైవ ఒక మంచి దైవజన్మగా ఎట్లా మారాలని నువ్వు ఆ బోధ ఆ సేవ చేయాలంట నువ్వు మీరు జీవితం మీరు అలాంటి జీవితం జీవించాలంట అలాంటి బోధ వేరే నేర్పాలంట ఆయన ఇవన్నీ కౌంట్ చేశాడంట ఆయన తీర్పు చెప్పే ముందు తీర్పు చెప్పే రోజు ఇవన్నీ చూశాడంట అట్లా మనము ఆయన దగ్గర స్థిరంగా నిలబడాల గాని అవ ఆత్మసంధ ఆత్మ సంబంధమైన విశ్వాసం గలగ గలవారే ఉండాల ఎందుకంటే మనం అంటాం కదా దళిత ఈ పుస్తకంలో ఆ మనం ఏమని మాట్లాడతారు దేవుడు నీ దేహమే దేవుని ఆలయం ఆ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు కదా నీ దేహమే దేవుని ఆలయం ఆ దేహంని ఎంత శుద్ధిగా మనం ఉంచుకోవాలా బయట ఫోటోస్ గురించి బయట వీడియోస్ గురించి లేకపోతే ఆ పాస్టర్ పలానా పాస్టర్ కండ్లలా పడాలా లేకపోతే ఆ పర్సన్ దగ్గర ఆ పర్సన్ చూస్తున్నాడని నేను కరెక్ట్ గా ఉండాలా లేకపోతే ఆ పర్సనే చూస్తున్నాడని ఈ మనిషికి మంచి చేయాలని అని వాళ్ళ ఏదో మనుషుల గురించి పాస్టర్ కూడా మనుషుడే మనం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే మెయిన్ దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలి దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం లోకానుసారంగా ఇవన్నీ చేస్తున్నాం మన మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలా మనం మన హృదయాన్ని మనం శుద్ధించు శుద్ధిగా ఉంచుకోవాలా మన ఆత్మానుసారంగా మనము నంచుకోవాలంట ఆత్మానుసారంగా దేవుని అనుసారంగా మనం నంచుకోవాలా కానీ ఈ ఇతని దగ్గర ఈ పర్టికులర్ పర్సన్ దగ్గర ఎన్నో లక్షల మంది పోతున్నారు ఈ పర్టికులర్ పర్సన్ దగ్గర పెద్ద అంటే పెద్ద సంఘం ఉంది సో ఈయన మంచి చేస్తున్నారని చాలా మంది వస్తున్నారేమో అని మనం అనుకుంటాం అని అనుకొని పోతాం కానీ ఇప్పుడు అదంతే ఏమైందంట వ్యూవర్షిప్ కోసం మనము ఏదన్నా మోస్ట్లీ మనము ఏదైనా బిజినెస్ అన్నా చేస్తే లేకపోతే యూట్యూబ్ లో ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మనము అది ఎవరైనా చూసి మారాలనుకుంటాము లేకపోతే ఏదైనా వాక్యం వింటే మారాలనుకుంటాం కానీ ఈ లోకంలో ఎట్లా అయిపోయిందంట ఈ జనరేషన్ లో ఎప్పుడైనా ఎట్లా అయిపోయిందంట మనం ఏదైనా వాట్సాప్ స్టేటస్ పెడితే చాలు ఏదైనా యూట్యూబ్ వీడియో పెడితే చాలు అది ఫేమస్ కావాలా అది దానికి ఎంత లైక్స్ వస్తున్నాయి దానికి ఎన్ని వ్యూవర్స్ వస్తుంది దానికి ఎంత మనీ జనరేట్ అవుతుందని ఈ కాలం వల్ల ఆలోచిస్తుందంట కానీ దాని వల్ల ఎంత మంది మారిన్రు ఎంత మంది రక్షణ పొందినరు ఎంత మంది ఎంత మంది బాగుపడరు ఆ వాక్యం విని అని ఎవరు కూడా ఆ మైండ్ లేదంట ఇదంతా ఏంది ఒక మనీ మైండెడ్ అయిపోయింది ఒక ఫేమ్ గురించి అయిపోయింది పలాన వ్యక్తి పేరు ఫేమ్ కావాలా అంటే అందరికీ తెలియాలా అనే ఉద్దేశంతోనే చాలా మంది చేస్తున్నారంట ఆ ఫేమ్ గురించి ఆ మనీ గురించే చాలా మంది చాలా మంది ఆ ఇది ఆ ఫేక్నెస్ అనేది వాళ్ళలో ఉండిపోయిందండి ఆ ఫేక్నెస్ అనేది కెమెరా కనిపేసే వాళ్ళు స్మైల్ ఎనకన్నా వాళ్ళు ఏం చేస్తున్నో తెలియసలేదు కెమెరా ముంగట ఒకలాగా కెమెరా లేకుండా ఒకలాగా లేకపోతే ఆ పర్సన్ కనిపిస్తే ఆ పాస్టర్ ముందు మనం మంచిగా ఉండాలి వీళ్ళకి సేవ చేసినట్టు ఉండాలి లేకపోతే పాస్టర్కి ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటారు కానీ ఇప్పుడు మనకి పాస్టర్ ఇంపార్టెంట్ కాదు ఏం లే ఇంపార్టెంట్ దేవుడు మనకి ఇంపార్టెంట్ అంట లేకపోతే ఒక్కొక్కసారి ఏమైపోతుంది స్టేటస్ మనీ మనీ గురించి దేవు ఒక ప్రజల దగ్గర ఆ పర్సన్ దగ్గర సపోజ్ ఆ పర్సన్ దగ్గర మనీ ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తుండ లేకపోతే వాళ్ళ పైసల గురించో లేకపోతే వాళ్ళ మంచి ఇల్లు ఉందనుకో మంచి లేకపోతే వాళ్ళు స్టేటస్ ఉందనుకో లేకపోతే మంచి చదువుకున్న వాళ్ళు వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నది మధ్య ఆ అనుసారంగా జీవితం కానీ దేవుడు ఇవన్నీ మనకు అవసరం లేదంట మనం ఎవరి అనుసారం ఎవరి పర్పస్ గురించి మనము ఈ లోక ఎవరి పర్పస్ గురించి మనం మనం ఈ లోకంలో బ్రతకాలంట దేవుని పర్పస్ గురించి మనం బ్రతకాలంట ఒకటి టెస్ట్ లో రాసిన పత్రికల్లో రెండు నాలుగు ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఆ పర్పస్ ఈజ్ టు ప్లీజ్ గాడ్ నాట్ పీపుల్ అంటారు మనము దేవుని గురించి ఆలోచించ దేవుణ్ణి దేవుణ్ణి సంతోషపరచబడాలి కానీ దేవుని గురించి సంతోషపర పరచబడాలి కానీ కానీ మనుషుల గురించి కాదంటున్నాం మనుషులను సంతోష వారు కాక మన ఉద్యములను పరీక్షించు దేవునికి సంతోష పెట్టు వారై బోధించుము అంటుండ్రు ఇక్కడ చాలా మంది ఏం చేస్తు మనుషులని సంతోష కానీ దేవుని సంతోష పెడుతుందా ఒకవేళ ఒక చర్చ్ స్టార్ట్ అయిందనుకో మెయిన్ గా ఆ చర్చ్ ఇనాగ్రే ఏదైనా కానీ ఏమైనా కానీ ఏమైపోతుంది ఫేమస్ పర్సనాలిటీ అంటే ఈలో కనసాలన్నా ఫేమస్ పర్సనాలిటీని పిలిచి లేకుంటే పాలిటీషియన్స్ ని పిలిచి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి సన్మానిస్తున్నారు అది ఇంపార్టెంట్ అదే ఇంపార్టెంట్ కాదు అంటున్నారు దేవుడు ఏమంటున్నాడు ఇంకొక విషయమా ఆంధ ఓన్లీ గాడ్ నన్ను తప్ప నువ్వు గురించి ఆలోచించక నేనే యోహో అని ఎవ్వరు లేదు అంటున్నారు కదా నేనే యుహో అని ఆంధ ఓన్లీ వన్ ఆ ద ఓన్లీ వన్ యూనిట్ ప్రేజ్ మీ నువ్వు నన్ను ఆరాధించ అంటున్నావు కానీ మనము అది అది ఎవరిని ఆలోచిస్తున్నాం అక్కడ స్టేజ్ మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి బుకే ఇచ్చి లేకపోతే వాళ్ళకి సన్మానించి లేకపోతే ఏదైనా ఒక విషయంలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనము వేరే వాళ్ళ ఆ దేవుడిని ఇగ్నోర్ చేసి అక్కడ ప్రార్థన కాకుండా వేరేది ఓకే ఈ పర్సన్ని పిలుస్తే ఒక పర్టికులర్ పర్సన్ ఓకే ఈ పర్సన్ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది దాంట్లో సో ఈ పర్సన్ పిలిస్తే నా చర్చ్ కూడా ఫేమస్ అయిపోతుంది ఓకే ఇప్పు ఈ పర్సన్ వల్ల నాకు యూట్యూబ్ లో వ్యూవర్స్ చెప్ వచ్చేస్తుంది ఈ పర్సన్ వల్ల నా చర్చ్ ఇంకా ఫేమస్ అయిపోతుంది నా పేరు ఇంకా ఫేమస్ అయిపోతుంది చాలా మంది ఆలోచిస్తాడు అదే కదా నేను అదే అయిపోయింది కీర్తి ప్రతిష్ట అదే అయిపోయింది లైఫ్ అంతా అదే అయిపోయింది అంటే ఎవరన్నా నన్ను ప్రేజ్ చేయాలా ఎవరన్నా నన్నే ప్రేజ్ చేయాలని అనుకుంటారు కానీ ఇదంతా ఇదంతా కాదు దేవు దేవుని ద్వారా నేను మెప్పుకుందాను దేవుడైనా నిజయాలని ఎప్పుడు మనం ఒక్కసారి కూడా ఆలోచించమంట మనకి ఏషియా ఏషియా నలభై ఐదో అధ్యాయం ఆరు ఐదు ఆరులు ఏమన్నా మాట్లాడతాడంటే ఐఎమ్ ద లార్డ్ అండ్ దేర్ ఇస్ నో అదర్ అపార్ట్ ఫ్రమ్ మీ అండ్ దేర్ ఇస్ నో గాడ్ అని నేనే యోహో మరి ఏ దేవుడును లేడు నన్ను తప్ప వేరొక దేవుడిని లేడు అని అంటున్నాడు మనం అక్కడ ఏం చేసేస్తున్నాము ఆ ఛాయిస్ లో ఏం చేస్తున్నామో ఆయన దేవునికి అనేది ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆ టైంలో ఏం చేస్తున్నామో ఆరాధన చేయకుండా వచ్చే వాళ్ళని వేరే వాళ్ళని మనకి మనము చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా క్లియర్ గా కదా దేవుడు నేను యహోవను మరి ఏ దేవుడును లేడు నన్ను తప్ప వేరొక దేవుడు లేడు కానీ అక్కడ ఏం చేసేస్తున్నావు దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా లేదు ఆ టైంలో మనం ఏం చేసేస్తున్నాం అంటే అక్కడున్న స్టేజ్ మీద ఉన్న వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంట అంటే మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అంటే ఆ లోకానుసారంగా జీవించిన వ్యక్తులకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇదంతా గాడ్ విల్లింగ్నెస్ దేవుడు ఇదే కోరుకుంటున్నాన కాదు కదా గాడ్ విల్లింగ్నెస్ ప్రకారం మనం చేస్తలేదు ఎవరు విల్లింగ్నెస్ ప్రకారం చేస్తున్నాం మనము ఈ లోకానుసారంగా ఇట్లా చేస్తే నేను ఇట్లా అయిపోతా పాపులారిటీ గెయిన్ చేస్తా పైసలు వస్తాయి నాకు అని మనము దాని గురించి వెతకడం వెతకడం వెతకడం అదే లైఫ్ అంతా అదే అయిపోయిందంట కెమెరా ముందు వాళ్ళకి ప్రేజ్ చేస్తే కెమెరా ముందు ఇది చేస్తే నాకు మనీ వస్తుంది నాకు వ్యూవర్షిప్ అని దాని గురించి మనం వెతకడం మొదలుపెట్టినాం కానీ నేను యహోవను అని చెప్పిన తనను మన గురించి మన గురించి ప్రాణాలు పెట్టిన వాళ్ళని మనము మర్చిపోయినామంట అది పక్క ఆ టాపిక్ ఏ మనం మన గురించి మన మన గురించి ప్రాణం పెట్టిన వాళ్ళని మర్చిపోయినాము దేవుడు మన మనకు మొరపెట్టు నన్ను మొరపెట్టు నన్ను విశ్వసించు అని ఈ సార్లు జబ్బినా అది మర్చిపోయి మనం ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామంట పక్కనున్న వారిని లేకపోతే ఆ టీవీలు ఉన్న వాళ్ళని మనము ఆ పర్సన్ని మనం పాపులర్ గా చేసుకుంటున్నాం అని మనమే అది క్రియేట్ చేస్తున్నాం కదా ఆ పాపులారిటీ మనమే క్రియేట్ చేస్తున్నాం ఎక్కడ కూడా ఇది చేయలేదు మనమే ఆ పాపులారిటీ గెయిన్ చేస్తున్నాం అంటే ఈ పర్సన్ దగ్గర ఇంతమంది పోతున్నారు సో నేను కూడా పోవాలి ఈ పర్సన్ దగ్గర ఇంతమంది ఇది చేస్తున్నారు అందుకే పోవాలి అది ఎట్లా అయిపోయిందంటే ఒకనొక టైంలా అది మొత్తం ఒక బిజినెస్ సర్కుల్ అనేది అయిపోయింది సో నువ్వు టెన్ థౌసండ్ పే చేయి చేస్తే ఇది యువసీపీ ఇట్లో వెళ్తుంది లేకపోతే ఇట్లా మెంబర్షిప్ తీసుకో అని చెప్తున్నాం అంటే అదొక బిజినెస్ మైండెడ్ లాగా అయిపోయింది ఆ బిజినెస్ మైండెడ్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ అవుతున్నట్టు సో అది కరెక్ట్ రాంగ్ అని కూడా మనం తెలుసుకోవాలంట మనము అంటున్నాం కదా మధ్య సువార్తలో జాగ్రత్త పడుడి బి అవేర్ సో మనం కూడా జాగ్రత్త అక్కడ దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా లేకపోతే ఆ స్టేజ్ మీద కూర్చున్న వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నా అండి మనం తెలుసుకోవాలంట దేవుడు మనకి మరీ మరీ చెప్తున్నాడు ఏమని చెప్తున్నా మంచి సువార్తల మనకి వారు గొర్రెల చర్మము వేసుకొని నీ యొద్ధకు వద్దురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళంట అది మనం తెలుసుకోవాలంట ఇదంతా చేస్తుండవు పాపులారిటీ గురించి చేస్తుండ నీ ఆత్మ సంబంధమైన నువ్వు వీళ్ళైనావా లేదా సమస్య తీరిందా లేదా అని లేదు వాళ్ళు ఎట్లా చూస్తుందంట అంటే మనకు మాస్క్ తీసుకున్నట్టే కదా బి అవేర్ బి అవేర్ అని దేవుడు మనకి ఎన్నిసార్లు హెచ్చరించిన మనం అది వినట్లేదంట కానీ ఇప్పుడు క్లియర్ మనం వినాలా వినందుక మనం చూస్తున్నాం ఈ లోకానుసారంగా అది మనం చూస్తున్నాం చూసి మనం ఏది కరెక్టో ఏది రాంగో మనము తెలుసుకోవాలంట అదే ఆ సువార్త ఏడు ఏడో అధ్యయనం ఇరవై ఒక్క వక్షణంలో ఏమంటుందంటే ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడునూ పరోలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరోలోక మందు నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యి వాడే ప్రవేశించును అంటే మనం ఎన్నో అనుకుంటాం అంటే ఈ పర్సన్ ఇది చేస్తేనే అంటే నువ్వు ఇది ఈ మంత్ కానుక ఇస్తేనే లేకపోతే ఈ దీనికి యూట్యూబ్ వీవర్షిప్ కి నువ్వు ఇంత అమౌంట్ ఇస్తేనే లేకపోతే అవుతుండే కదా ఈ ఇది చేస్తేనే నువ్వు పలు పలులోక రాజ్యం చేరగలవు లేకపోతే ఇట్లా చేస్తేనే నువ్వు ఇది కాగలవు లేకపోతే ఈ జాబ్ వచ్చి ఈ జాబ్ వచ్చిందంటే మీరు దాంట్లో ఇంత ఇవ్వండి అని వాళ్ళే అడుగుతారు ఎక్కడ కూడా దేవుడు అడగలే నాకు ఈ ఇవి అని ఎందుకంటే దేవుడు ఇచ్చేవాడు కదా ఆ దేవుడు ఎందుకు అడుగుతాడు మనల్ని మన మనస్ఫూర్తికి ఇవ్వాలి కానీ వాళ్ళు మనల్ని చాలా ఇది చాలా మనం చూస్తుంటాం మనకి ఇండైరెక్ట్ గా వాళ్ళు అడుగు ఇండైరెక్ట్ గా కాదు చాలా మంది డైరెక్ట్ గానే మనకు అడుగుతుంటారు ఇది కావాలా ఇది కావాలా ఇది చేయాలా అని అడుగుతుంటారు వాళ్ళ నుంచి మనము జాగ్రత్త ఉండాలంట ఇది చేసే వాళ్ళందరూ ప్రవేశిస్తారా చేయరు ఇదంతా చేసేవాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశింపగలరా లేదు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనము ఆయన చిత్తానుసారంగా చేయాలంట ఆయన విల్డింగ్నెస్ ప్రకారం చేయాలా అయినా చెప్పే ఆజ్ఞను గై కొనాలంట కానీ మనం కొను మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామో లేదు ఇంపార్టెన్స్ అస్సలు ఇస్తలేమంట ఏం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఆ ఫేమ్ ఆ నేమ్ అంటే ఫలానా పాస్ట్రా జగల నా పేరు ఉండాలా ఆ పేరు అనేది తప్పకుండా ఉండాలా ఈ దైవజనుడు చాలా మంచో మంచి వ్యక్తి అని ఆ మంచి వ్యక్తి నువ్వు ఆ పర్సన్ దగ్గర కాదు ఆ పాస్టర్ దగ్గర కాదు నువ్వు ఎక్కడ పేరు తెచ్చుకోవాలంట మనము దేవుని దగ్గర పేరు పేరు తెచ్చుకోవాలంట అది మెయిన్ అంటే మెయిన్ అది చాలా ఇంపార్టెంట్ అంట ఈ రోజుల్లో అది మనము చాలా మటుకు చాలా అంటే చాలా మటుకు మర్చిపోయినామంట ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ సెల్ఫ్ గా వాళ్ళు గ్లోరిఫై చేసుకుంటారంట అంటే దేవుడు వచ్చి దేవు దేవుడికి రావాల్సిన ఆరాధన లేకపోతే దేవుడికి రావాల్సిన పొగొడుతలు వాళ్ళు ఏం నాకు రావాలా నేను ఫేమ్ కావాలా కదా తను ఫేమ్ కావాలా కదా దేవుడుకి వచ్చిన ఆరాధన నాకు రావాలి అని అనుకుంటుండు చాలా మంది అనుకుంటుండు సెల్ఫ్ గ్లోరిఫైంగ్ అంటారు కదా అంటే నాకు నేనే వాళ్ళకి వాళ్ళ కళ్ళలో దేవుడు తప్ప ఆ పర్టికులర్ పర్సనే ఉంటారు ఆ పర్టికులర్ పర్సన్ చాలా నమ్ముతారు ఈ పర్సన్ కి ఈ చర్చకి ఈ పర్టికులర్ చర్చికి లేకపోతే ఈ పర్టికులర్ పర్సన్ దగ్గర వెళ్తేనే నేను మంచిగా అవుతా అంటే ఆ పర్సన్ని ను నువ్వు నమ్ముతున్నావు ఆ పర్సన్ ని నమ్ముతున్నావు కానీ నువ్వు ఎవరిని నమ్మాలంట దేవుణ్ణి ఆ పర్సన్ అంతా క్రియేట్ చేసేస్తుండ్రు అంటే నువ్వు నా దగ్గరికి రాను అప్పుడే మంచిగా అవుతావు కానీ నువ్వు నా దగ్గరికి రా అంటున్నావు కానీ ఆ పర్సన్ ఏమంటలేడు దేవుని వెతుకొని అంటున్నా అంటలేడు కానీ ఇక్కడ ఏంది ఆయన సెల్ఫ్ గా నీ మైండ్ లో ఆ పర్సన్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసేస్తున్నాయి అంటే నన్ను నా దగ్గరికి రా లేకపోతే నన్ను ఇది ఆరాధించు నీకు అన్ని వచ్చేస్తుంది నీకు అన్ని అయిపోతుంది కానీ సామెతలు క్లియర్ గా మెన్షన్ అయింది ఏమనంటే డు నాట్ రేజ్ యువర్ సెల్ఫ్ అంటుండు నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోకు అని సామెతలు గ్రంథంలో క్లియర్ గా రాసి ఉంటారు మనకి ఏమంటే డు నాట్ ప్రేస్ జాసన్ నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవద్దు అదే కదా ఈ లోకంలో అవుతుంది వాళ్ళు ఏం చేసేస్తున్నారు వచ్చి షాలు వాళ్ళు కప్పేసి లేకపోతే బొకేలు ఇచ్చేసి లేకపోతే ఆ మెన్షన్ పర్సన్ కి మెన్షన్ గురించి ఫ్లెక్సీలు కట్టేసి అట్లా అయిపోతుంది కదా వాళ్ళు ఎవరికి ఇక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ పర్సన్ కి అంటే ఆ పర్సన్ ని ఫేమస్ చేసేస్తున్నారు కానీ ఇక్కడ ఏం క్లియర్ గా ఏం రాసింది సామెతలు గ్రంథంలో Do NOT praise Yourself. సెల్ఫ్ అండ్ క్లియర్ గా క్లియర్ అంటే క్లియర్ గా మెన్షన్ అయి ఉంది కానీ మనం ఏం చేసేస్తున్నామో మన సెల్ఫ్ గా వాళ్ళందరినీ ఇది చేసేసి నువ్వు కూడా దాంట్లో ఆ పర్సన్ దాంట్లో నువ్వే కనపడుతున్నావు ఆ నువ్వే ప్రేజ్ చేసుకుంటున్నాను నీ సెల్ఫ్ సెల్ఫ్ డబ్బా అంటారు కదా అది ఈ లోకం అంతా ఇట్లనే అయిపోయింది నేమ్ కావాలా ఫేమ్ కావాలా సెల్ఫ్ గ్లోరిఫైడ్ ఉండాలా ఆ పర్సన్ కి నేనే కనపడాలా వేరే లోకమే వేరే ప్రపంచమే కనబడదు బ్లైండ్ గా బ్లైండ్నెస్ తో నన్నే బిలీవ్ చేయాలా అని అనుకుంటాం కానీ ఇదంతా ఒక సైన్ అంట ఒక సైన్ సిగ్నల్స్ లాగా మనము జాగ్రత్తగా ఉండాలంట ఎవరైతే నేమ్ గురించి ఎవరైతే ఫేమ్ గురించి లేకపోతే సెల్ఫ్ గ్లోరిఫైడ్ గా వాళ్ళని మనము అస్సలు నమ్మొద్దంట ఎవరైతే దేవుని మార్గంలో నడిపిస్తాడో ఇరుకు మార్గమే నన్ను నీకు ఎక్కువ డబ్బులు దక్కేవేమో ఎక్కువ నీకు ఇది కాదేమో కానీ పరలోకే పరలోకం చేరే రాజ్యంలో అక్కడ ను అడుగుపెట్టడానికి అతను కరెక్ట్ గా చూపిస్తానంట అంటే చాలా ఇరుకు మార్గం ఉండొచ్చు చాలా తక్కువ మంది ఉండొచ్చు టూ వేస్ ఉంటాయి కదా ఒక దగ్గర చాలా జయనాలు ఉంటారు ఒక దగ్గర వచ్చేవే ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏం సిస్టర్ నాకు ఇట్లా ఉందా ఇట్లా ఉందంటే సడన్ గా కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే ఫాస్ట్ చాలా ఫాస్ట్ ఉంటారు బ్రదర్ నాకు ఈ ఇష్యూ వచ్చేసి ఉంటాను ప్రేలా పెట్టంటే చాలా వాళ్ళు ఎంత యూనిటీగా ఉంటారంటే వాళ్ళు కలిసి మంచి ప్రార్థన చేసి మన గురించి చేస్తానంట అంటే వాళ్ళు నీకు ఎంత సపోర్టివ్ గా ఉన్నారు ఇంకొకళ్ళు ఏం చేస్తారంట వాళ్ళు ఫస్ట్ మనీ ఇవ్వండి ఫస్ట్ ఈ కాలం లెటర్ అయిపోయింది కదా మనీ ఇస్తేనే ప్రే చేస్తాం లేకపోతే లేదు లేకపోతే కొంతమంది ఏం చేస్తారు ఇన్వైట్ చేస్తారు ఇన్వైట్ చేసేసి వాళ్ళకి లైక్ ఇంత అమౌంట్ ఈ రోజున రావాలంటే ఇంత అమౌంట్ లేకపోతే ఆ పెట్రోల్ కట్స్ మీరే తీసుకోండి అక్కడి నుంచి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ లేకపోతే ఒక లైక్ ఒక హోటల్ బుక్ చేయండి నా సో అండ్ సో ఫెసిలిటీస్ కావాలా అని అంటారు మనీ కావాలా ఫేమ్ కావాలా ఈ మినిస్ట్రీ ఇది కావాలనే మనం చూస్తున్నాం కానీ మనము దేవుని గురించి మనము ఆలోచిస్తలేమంట ఆ పర్సన్ కొంతమంది ఉంటారు అది అన్ని ఆలోచించకుండా ఓకే ప్రేర్ చేస్తాము మీరు కూడా ఇది చేయని అని మనకున్న ధైర్యం అనేది ఇస్తామంట సో మనము ఏది కరెక్ట్ ఇక్కడ ఏది రాంగో మనము తెలుసుకోవాలంట అండ్ ఓన్లీ గాడ్ కదా నిత్యోపదేశ కారణం ఆరు నాలుగులో ఏమంటానంటే ఇజ్రాయేళ్లు వినుము మన దేవుడైన యుహోవా అద్విత యుహోవా there english lo em antadu there is no other one i am the only one antadu kada there is no other one i am the only one i am the only god antadu israel vinumu mana devudaina yehova advitha gu advithiya gu devudu i am the only god antadu mana em chestunnam aa devudni edichesi manamu aa person matrame blindly ga ante blindly ga ante blindly ga namuthune unnam namuthune unnam namuthune unnam ఎందుకంటే అంత గనము ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంత గనము కొంతమంది సడన్ గా మనం అడుగుతారు ఈ ఫేమస్ పర్సనాలిటీ మీకు అసలు తెలియదు తెలియదా అదే మా మీరు ఇంత ప్రేర్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ లో మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి ఎంత మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు చాలా మంది వెళ్తుంటారు ఆ పర్సన్ మీకు అసలు తెలియనిది అసలు మీరు మీరు మన ఇది బైబుల్ చదువుతారో ప్రేర్ కి వెళ్తారో ఆ పర్సన్ నీకు తెలియదే తెలియదు మనం రిటర్న్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కానీ మనము ఏమంటుండో ఇండైరెక్ట్ మనకి ఏమంటుందో ఆ పర్సన్ని మనం ఫేమస్ చేస్తున్నాం దాని లోపల ఉన్న వాక్యం తను ఏం చెప్పిండో మనకు అర్థం కాలేదు ఆ పర్సన్ని ఆ పర్సన్నే మనం దేవుడు అనుకుంటాం అండ్ ఈ దే దగ్గర పోతేనే మనకు విజయము ఈయన దగ్గర పోతేనే ఇది ఈయన దగ్గర పోతేనే మనం మంచిగా అయిపోతాం ఆ పోర్టేషన్ మనలో వచ్చేసింది అంటే ఆ ఫేక్నెస్ అయినా ఆల్రెడీ ఆ మాస్క్ అనేది క్రియేట్ చేస్తేనో ఆ మాస్క్ లో మనం ఉన్నామండి అట్లా కాకుండా మనము అది చూసి మనం బోధం ఏడా కరెక్ట్ బోధ ఉందో ఎవరైతే మనకు సత్యాలు నేర్పుతున్నారో ఎవరైతే భయపడకుండా ఇలా ఉండి రేపటి దినంలో ఇట్లా ఉంటాం మనం ఇంత కష్టం వస్తుంది మనకి అంత జయించే శక్తి మనలో మనలో ఉండాలా అని మనం నేర్పుతాడో వాళ్ళ దగ్గర మనం పోవాలంట వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలంట సత్యం ఎవరైతే బోధిస్తారో వాళ్ళే మనకి ఇంపార్టెంట్ అంట దేవుని దేవుని దగ్గర ఏది కరెక్టో దేవుని రాజ్యం చేరేటకు ఏది కరెక్టో ఏది రాంగో మనం చెప్పే బోధకుడి దగ్గరే మనము నేర్చుకోవాలంట అదే కాదు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకి నేర్పించాలా అని జాగ్రత్త అది జాగ్రత్త నేర్పు నాకు అందరికీ కదా ఒకవేళ అది జాగ్రత్త అంటే బి అవేర్ బి కాన్షియస్ అంటే నువ్వు వేరే వాళ్ళకు కూడా చెప్పాల నువ్వు కూడా జాగ్రత్తగా ఉండవు నువ్వు యువర్ సెల్స్ నువ్వు కూడా జాగ్రత్త ఉండాలి వేరే వాళ్ళకు కూడా చెప్పాలి దేవుడు ఈ పర్టికులర్ దాంట్లో రాశిలు కాన్షియస్ గా ఉండి ఇంతమంది అబద్ధ గోదలు చెప్తున్నారు ఇంతమంది అగేన్స్ట్ ఉన్నారు అని మీరు సరిచియస్ గా చెప్పడానికి మీరు ఉండమంటారు స్టార్టింగ్ లో మనం చెప్పలేం స్టార్టింగ్ లో ఆ పర్సన్ వినడానికి కూడా ఒక్కొక్కసారి రెడీగా ఉండకపోవచ్చు కానీ మెల్లమెల్లగా వాళ్ళకి చెప్పడానికి మనము ట్రై చేయాలంట ట్రై చేయాలంట యోహాను శువార్థ లో మనకి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటానంటే యోహాను సువార్థ ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వంచడంలో ఏమని ఉంటుందంటే తన తట్టు స్వకీయ మహిమను వెదుకును కానీ తను పంపిన వాణి మహిమను వెతుకువాడు సత్యవంతుడు క్లియర్ గా ఏమని మంచి చేసిందంట తను పంపిన వాణి మహిమను వెతుకువాడు సత్యవంతుడు అంట క్లియర్ గా రేసింది తన పంపిన వాణి మహిమను వెతుకువాడు ఎవరంట సత్యవంతుడు మనము సత్యవంతుడు బోధలో నడవాలో లేకపోతే అబద్ధపు బోధలో నడవాలో మనము క్లియర్ గా మనమే మనము నేర్చుకోవాలంట అండ్ వన్ మోర్ థింగ్ నేమ్ అయిపోయింది ఫేమ్ అయిపోయింది లేకపోతే సెల్ఫ్ గ్లోరిఫై అయిపోయింది అండ్ మోస్ట్లీ మనీ కూడా మనీది ఏమైపోయింది మనీ ఒకటి ఏదంటే మనీ గురించే ఇది చేయడం మనీ గురించి ఇది చేయడము అది ఒకటి మెయిన్ గా ఇది అయిపోయింది మనీ ఇస్తేనే మేము ఇది చేస్తాం మనీ ఇస్తేనే ఇది చేస్తాము లేకపోతే లేదు మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ తీసుకోండి దానికో లేకపోతే అట్లా ఇట్లా ఇది చేస్తున్నది ఒక మొత్తం ఒక బిజినెస్ మాడ్యూల్ లైక్ అయిపోయింది కాలేజ్ లో ఉంటుంది చోటు అట్లా మొత్తం ఆ బిజినెస్ మాడ్యూల్ అయిపోయింది కానీ ఎక్కడ కూడా దేవుడు మనకు అన్ని ఇచ్చిన తోడు ఇది ఇవ్వలేదా ఆ సంఘాన్ని నడిపించి సంఘాన్ని నడిపించాలంటే దేవుడే ఎస్సు ప్రభా దే దేవుడే దేవుడి అడిగితే ప్రతిదీ మనకి ఇస్తాడంటే ఏంటంటే మనము అడగాలంట అడిగితే మనము దేవుని దగ్గర ఎంత అడుగుతున్నామో ఎలా అడుగుతున్నాము మనం సేవ చేసేది కరెక్టా రాంగా అని మనం తెలుసుకోవాలన్నా నేమ్ గురించి చేస్తున్నామా ఫేమ్ గురించి చేస్తున్నామో అది కూడా ఇంపార్టెంట్ అందా ఒకటో ఒకటో తిన్నోటి అధ్యాయము పదిహేడవ వచనంలో క్లియర్ గా మనకు మెన్షన్ ఉంటది దేహమందు ధనవంతులైన వారు గర్విస్తులు కాక ఆస్తికరమైన ధనమునందు నమ్మిక ముంచ ముంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు దారాలముగా అంటే చూడండి సమస్తమును మనకు దారాలముగా దయచేయు వాడును దయచేయు దేవుని ఎందే నమ్మిక ముంచు నమ్మిక ముంచుడని ఆజ్ఞాపించాడు దేవుని దగ్గర అడగాలంట దేవుని దగ్గర నమ్మక ముంచు మనం అడిగితే మనకి ఎంత ఇస్తానంట దారాలముగా ఇస్తానంట కానీ ఇక్కడ మనుషులు ఏమైనా అడుగుతున్నానంట మనుషులు అంటే అబద్ధపు బోధలు ఎట్టుంటాయంట మనీ గురించి ఫేమ్ గురించి వాళ్ళ సెల్ఫ్ గ్లోరిఫై గురించి ఒకే వాళ్ళ వాళ్ళ పేరే వినపడాలని ఉంటది కానీ వేద గురించి మనం చెప్తలేదంట దేవుడు ఒక్కడే వాళ్ళ నమ్మండి వాళ్ళ మీద ట్రస్ట్ ఉంచండి నమ్మకం అని ఎక్కడ మనకి చెప్తలేనంట ఆ అబద్ధపు బోధల్ని మనము గుర్తుపట్టాలంట గుర్తుపట్టి మనం నేర్చుకోవాలంట అది మనకు తెలిసింది బి అవేర్ బి కాన్షియస్ అని దేవుడు మనం చెబుతున్నాం మనతో మాట్లాడుతున్నాడు అప్పుడు మనకి ఈరోజు మనం చెప్పిండు అది మనం బి అవేర్ మనలో మనం ఉంచుకోం కదా మీకు మనం ఎవరికి చెప్పాలా ఇతరులకి ఎవరికి అయితే తెలియదో వాళ్ళకి చెప్పాలంట విత్ కాన్షియస్ గా ఉండని దేవుడు దేవుడు దేవుడు కదా నా పర్పస్ ఇస్ టు ప్లీజ్ గాడ్ నాట్ పీపుల్ అంటున్నావు దేవు దేవుణ్ణి సంతోషపరచాలని కానీ కాదు నేను ఒక్కడే నే ఆయన దో ఓన్లీ గాడ్ అంటుండు నన్ను నన్ను ప్రేమించండి నాతో నమ్మకం ఉంచండి నేను అన్ని ఇస్తా అంటున్నాడు ఇంకేమంటుండు దేవుడు అధికముగా దారాళముగా అధికముగా ఇస్తా అంటుండు అదంతా ఇచ్చేసి మనము పీపుల్ ఫేక్ మాస్క్ గురించి ఎవరైతే మాస్క్ వేసుకొని వాక్యం చెప్తున్నాను ఎవరైతే కెమెరా ముందు ఉండి ఇష్టప్రభా కెమెరా ముందు ఉండి ఆ స్మైల్ ఆ స్మైల్ ఇచ్చుకుంటా వాళ్ళు వెనకలా ఏమేమో చేస్తున్నారు అది మనకు అర్థం అవ్వట్లేదు ఆ ఫేల్ గురించి మనకి ఇది చేస్తున్నారు కానీ అది మనకు అర్థం అవ్వట్లేదు మనం నేర్చుకోవాలంట కాస్షియస్ గా ఉండాలంటే ఈ పర్సన్ మనకు కరెక్టా లేదా ఈ పర్సన్ కరెక్ట్ గా చెప్తుందా లేదా అని మనం ఎలా నేర్చుకోవాలి ఇవన్నీ ఆ పర్సన్ మనని ధైర్యపరచాలా ఈ వాక్యం ద్వారా మనని ధైర్యపరచాలా మోటివేట్ చేయాలా కానీ ఇది ఇవ్వండి అది చేయండి అని చెప్తారు కదా వాళ్ళ వాళ్ళ మీద మనము వెరీ వెరీ కాన్షియస్ అవేర్నెస్ తోని మనము ముందుకెళ్ళాలంట ఈ వాక్యం దేవుడు గీవించాలి అండి స్తోత్రం యశ్వ్రభానికి ఏమన్నా నెల రచ్చా యశుప్రభ మీరే వాక్యం ద్వారా మాట్లాడింది యశుప్రభ మనం మేము కాన్షియస్ గా ఉండాలి సుప్రభ జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండాలి శుక్రవారు లోకంలో ఏసుక్రవారు చాలా అబద్ధపు బోధలు ఎక్కువ అయిపోయింది చాలా అబద్ అబద్ధపు బోధించే వాళ్ళు చాలా ఎక్కువగా అయిపోయింది రేసప్రభ ఒక మాస్క్ ఒక నకిలీ వేసుప్రభ నకిలీ మాస్క్ వేసుకొని వాళ్ళు తిరుగుతున్నారు వేసవప్రభ ఈ కెమెరాల కోసం ఈ ఫేమ్ కోసం వేసుప్రభా లోకానుసారం వేసుకోభ వాళ్ళు జీవిస్తున్నారు రేసోప్రభ అలాగే ప్రజలకు కూడా అలానే చెప్తుండ్రో అది బుద్ధి వేసుకు బుద్ధిగా నమ్మేస్తుంది రేసోప్రభ దేవుడు వేసోప్రభ వాళ్ళందరినీ రక్షించండి సుప్రభ ఎంత త్వరగా అయితే అంత త్వరగా రక్షించండి అప్పుడు సుప్రభ అందరూ అది తెలుసుకోవాలి సుప్రభ ఏది కరెక్ట్ ఏది రాంగో ఏది వాళ్ళు చెప్తున్నది కరెక్ట్ గా ఉందో లేదో అని వాళ్ళు ముందు జాగ్రత్తగా తెలుసుకోలేసు నిన్ను మించిన దేవుడు ఎవ్వరు లేదంటున్నారు చేసుప్రభ నిన్నే కీర్తించు అంటున్నా ఏ సోప్రభ నన్ను అడుగు విశ్వాసంతో అడుగు ధారాళముగా ఇస్తానంటున్నారు అచ్చా దేవుడో వాళ్ళు నిన్ను పట్టి అడగాలి ఏ సోప్రభ నిన్ను ఆశ్రయించాలి ఏ నిన్ను మీ దగ్గర అడిగేటట్టు సాయం చేయమని ప్రభాని ఎస్సు క్రీస్తునం అడిగి వెడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ సిస్టర్ చంద్రశేఖర్ అన్న రెజన ఆశీర్వాదండి ఆశీర్వాదం వాళ్ళక్రదర్ మన ప్రభు నేసుక్రీస్తు కృప కనికరము ప్రేమ సమాగం నడిపించు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలం తోడేంటి నడిపించిన కాదు వదిలాడక్క అందరికీ ప్రయత్నం మెయిన్ ఫ్రెజ్ ఆర్స్ ఫ్రెస్ ఇస్తారు బ్రదర్స్ అందరూ ప్రేజ్లాడు అందరికి అందరికీ